తండ్రి ప్రేమలో గొప్పది కూడా సర్వాధికారులు దీవించి మీటింగ్ లో తండ్రి ప్రభా పాల్పని దీవించి అని వేడుకుంటూ ఏ కీడే ప్రభ ముందు ముందుకెళ్లాలని వేడుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం ఆమె పేజేస్తులో నివసించునాపించలేని తేజసులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించి నా కంట పడగానే യവരു സമർപിതലേ നി തേജൈസുലോ निवസించుനായ യെശയ്യാ ഇഹലോക ബന്ധാലു മരചി നീയടുടെ നേനു നിലച്ചി ഇഹലോക ബന്ധാലു മരചി നീയടുടെ നേനു നിലച്ചി హమలువసి చువేలాహమ నే సీకర నందువేలా మౌను నే నే మ నేనే మౌదును ఎవరు సమీపించాలి నీ తేజస్సులో నివసించు నా ఏసయ్యా పరలోకమహిమను తలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోకమహిమను తలచీ ీ పాద పద్మములపై పరక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధనా నీచేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధనా నీచేయు ప్రశాంత వేలా ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనము నే చేరగా జయించిన వారు కలసి నీ సింహాసనము నే చేరగా ఎవరికి తెలియని వా క్రత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియని వా క్రత్త పేరుతో నిత్య నన్ను పిలిచే ఆ శుభవేలా నేనే మౌను ఎవరు సమీపించలేని తేజసులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమౌదును నేనే మౌను ఏ హలో వి పరద్రి మీకు మనమల్ని అయినా ఇస్రాయలు గొప్పదేవ మీకే కొరి దగ్గర తెలుస్తున్నాం కల్పించుకుంటాను ఆయన యుధం నుంచి ఇంత మళ్ళీ కాచి కాపాడేందుకు ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క వాక్యని ధ్యానించి కాచిపెడుతున్నాం లంచ్ టైంలో ప్రభావ లీజర్ టైం అయినా ఇక్కడ ఉన్న కానీ ప్రభావ అవకాశం లంచ్ టైం మా పర్సనల్ ఈ టైంలో మేమని స్థితించి లాగన మీరు అవకాశం బట్టి మీకు ఎంతో వందలు అనేక మంది తన మళ్ళీ అలసిపోతున్నారు లోకంలో అనేక మన వర్గకు ప్రయాసపడుతూ కానీ మీరు మాకు మట్టుకున్నాం ఎటువంటి సమ్మె లేకుండా ప్రతిదీ సమయానికి పోషిస్తూ నడిపిస్తుంది మీకు ఎంతో వనరాలు ఇస్తాయ మీకు కృతజ్ఞతలు అనిపించుకుంటున్నాం ఇసామియల్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఎంతో కాలంగా తండ్రి ఆసక్తి మీదలో జనగడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వర్ణాలైన మీకు వాక్యంలో మేము బలపడాలా మీ నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అందు నిమిత్తం మీరు కాబట్టి వీటన్నిటిని గ్రహించి వాక్యాన్ని మా హృదయాలలో పాటించి అనుభవపూర్వకంగా మేము వారిని ప్రకటించాలా అటువంటి జీవన విధానాన్ని మాకు అందరికీ అనుగ్రహించి మహిమగేసి క్రీస్తు పరిషత్ అలా మనం ప్రార్థించున్నాము తండ్రి మనం యాక్చువల్గా అయితే కొంతకాలం నుంచి రూపావరలకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం కానీ ఈరోజు కొంత డిఫరెన్స్ ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తలేము దాన్ని టెంపరీగా పాస్ చేస్తున్నా కానీ ఈరోజు మటుకు మనము ఉంటున్న కాలం ఎంత భయంకరమైన కాలము ఎట్లా దీని నుంచి మనం బయటపడాలా అనేది ఒక విషయం భయంకరమైన శ్రమలు వీటన్నిటి నుంచి ఎట్లా తప్పించుకొని ప్రభు కొరకు జీవించాల ఆ యొక్క విషయాలని కొరకు నేను ఆశపడుతున్నాను ఇది ఏ రీతి అంటే deliver me from the lies deliver me from the lies english lo adi endante nimisham mosam nundi nannu vidipinchu lekka abaddhalani nannu vidipinchu manaku telusu abandhamu appathalu abaddiku lu mukhyanga so mana devuni vakiyalanu dhyaninchukundhu chustunnadi amsham endante deliver me from the lies topic adi అబద్ధాల నుంచి నన్ను విమోచించే అన్న అంశం మనకు తెలుసు ప్రపంచాత్మకంగా ఎక్కడ చూసినా అబద్ధాలే ప్రతి దశలో అబద్ధాలే బాలుడు చిన్నప్పటి నుంచి అబద్ధమే చెప్తాడు తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తాడు టీచర్లకు అబద్ధాలు చెప్తాడు ప్రతి దశలో అబద్ధాలే కాబట్టి మనముంటుంది అబద్ధాల కాలం గవర్నమెంట్ మనుషులకి అబద్ధాలు చెప్తుంది ప్రజలకి అవి మనం ఎన్నిసార్లు చూసినాం బార్డర్స్ అలా జరిగే సమస్యలు ఇట్లా ఉన్నాయి గవర్నమెంట్ మనుషులకు చెప్పారు దంకొకటి మనుషులని మభ్యపెడుతుంటారు గవర్నమెంట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా న్యాయంగా ఉన్న పరిస్థితి ఆర్థిక స్థితి ఎంతగా దిగజారిపోయిందంటే అంత భయంకరంగా ఉంది అది మొత్తం అంతకంతకు చెడిపోవడం అనేది ప్రభు మనకి ఎప్పుడూ చెప్పిండు ఇంకా బహు త్వరలో కొలాబ్స్కి మనం సిద్ధమవుతున్నాం అని నేనేం భయపెట్టను నేను కూడా భయపడను ఎందుకంటే అది ఒక దురాత్మ భయం అనేది ఒక దురాత్మ రక్షణ అనుభవం పొందినాక భయం అనేది అబద్ధం ధైర్యం అనేది సత్యం కాబట్టి భయము నిన్ను వెంటాడినప్పుడు నువ్వు చెప్పాల నువ్వు అబద్ధం గెట్ అవుట్ నా దగ్గర నుంచి ఏసీ క్రీస్తు నీకు మనం ఏసీ నామాన్ని వాడతామో ఆ భయము పరిగెత్తి వెళ్ళిపోవాల్సిందే మన దగ్గర నిన్ను నువ్వు హెచ్చరించుకోవాలా నీ ఆత్మను హెచ్చరించుకోవాలా నీ హృదయాన్ని హెచ్చరించుకోవాలా నువ్వు భయపడానికి లేదు నా ప్రాణమా ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుము అంటాడు రాజు అది మనం దావెది నుంచి నేర్చుకున్నాం మనకు ఎవరో చెప్పింది కాదు అది విషయం కాబట్టి మొదటి కొరింతలు రాసిన పత్రికలో ఒక వాక్యం ఉంది మొదటి కొరింతలకు రాసిన పత్రిక దానికి ముందు కీర్తనల గ్రంథము నూట ఇరవై అవ అధ్యాయం కీర్తనల గ్రంథము నూట ఇరవైఅవ అధ్యాయం రెండవ వచనంలో ఏముందంటే యహోవా ఇది బహు బాధకరమైంది కష్టతరమైంది మనం ఇట్లా చేయగలం ప్రార్థన అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అంటే ఈరోజు ప్రపంచం అంతటా ప్రతి ప్రాణము ప్రతి ప్రాణి అబద్ధము మోసంతో చిక్కబడి ఉందంటుంది వాక్యం మనం ఎప్పుడు ఈ వాక్యంని రివర్స్ లో చూస్తామన్నట్టు నా ప్రాణంను విడిపించుము అంటే అది చిక్కబడితేనే కదా విడిపి విడుదలగా అవసరం మనకి కాబట్టి యోవా అబద్ధమాడు పెదవుల నుండి యు మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చెయ్యును ఇంతకంటే అధికంగా నీ నీకేమి చెయ్యును కాబట్టి ఇవన్నీ ఒకరి విధంగా మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే మనం ఉంటుంది బహు భయంకరమైన మోసకరమైన ఆర్థిక స్థితి ఏ దేశంలో ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశపు ఆర్థిక స్థితి ఎక్కువ బాగుంటుంది ప్రతి ప్రతి స్థితిలో ప్రతి దేశంలో బంగారంతోనే పోలుస్తారు అన్నట్టు ఆర్థిక స్థితిని సో మన దేశస్తులు ఇప్పుడు బంగారంతో అన్ని కొంటున్నారు కొందరు దేశాలు ఏమంటున్నాయంటే నాకు డాలర్స్ వద్దు ఈ రూపీస్ వద్దు బంగారం ఇస్తేనే నేను పెట్రోల్ ఇస్తాను సో అట్లా ఏమైతుంది బంగారం మన దేశాలకు వెళ్ళి బంగారం తగ్గిపోయే కొద్దీ మన రేటు రూపీ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోయే ఆర్థిక స్థితి పెరిగిపోతూ ఉదాహరణకి మనకు తెలుసు జస్ట్ ఒక వన్ ఇయర్ క్రితమే పెట్రోలు డె రూపాయలు ఉండే డెబ్బై రెండు డెబ్బై మూడు రూపాయలు ఉండే వన్ ఇయర్ లోపలనే అది నూట పది రూపాయలకి దగ్గర దగ్గర రీచ్ అయింది అంత భయంకరం అన్నట్టు వెనకడికి పెట్రోల్ అది డీజిల్ చమురు అంటాం దాన్ని ఇంగ్లీష్లో చమురు చమురు నుంచి పెట్రోల్ తయారవుతుంది డీజిల్ అని తయారవుతుంది వాడు చమురు ప్రపంచాత్మకంగా ఒకటే దేశం ఒకటే ప్రాంతాలకెళ్ళి తీస్తున్నారు గల్ఫ్ కంట్రీస్లో కానీ రష్యా నుంచి వస్తుంది ఎక్కువ మళ్ళీ అదే సమయం అదే టైం కడుతున్నారు అదే మెషిన్స్ వాడుతున్నారు అంతే ఆయిల్ తీస్తున్నారు మరి మన దగ్గరకు ఇష్ట ఖరీదు ఎందుకు ఎంత మోసం అదే మన చుట్టూ ఉండే దేశాలలో చూస్తే చాలా చాలా చౌకగా ఉంటుంది పెట్రోల్ మన దగ్గరనే కాబట్టి ఎక్కడ చూసినా ఈ అబద్ధాలు మోసాలున్నాయి కాబట్టి నా ప్రాణాలను విడిపించము ముఖ్యంగా నా నాలుక మోసకరమైన నాలుక గురించి చెప్తుంది ఇక్కడ మోసకరం అయింది అబద్ధమాడు పెద్దల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం ను విడిపించు పాయింట్ అన్నట్టు కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన ఈ ఈ విషయంలో ఉండాలా గానీ ఇవి మనల్ని వెంటాడుతున్నాయి కాబట్టి వీటి నుంచి ఎట్లా విడుదల పొందాలా పాయింట్ అది మనకు నేర్చుకోవాల్సిన పాయింట్ అయితే నీ ప్రార్థన ఏ రీతిగా ఉండాలా నేను అదే చేస్తాను ఎక్కడన్నా షాప్స్కి పోయినా కానీ ఎక్కడన్నా రిపేరింగ్ సెంటర్స్కి పోయినా కానీ ఇదే ఇష్యూ అడుగుతా ఉంటాం సపోజ్ ఒక వస్తువు కొంటప్పుడు నీకు తెలిసి నువ్వు మోసపోతున్నావు కానీ ఎదిరించగలవా దాన్ని ఎందుకంటే ఆ వస్తువు అవసరం కూడా కాబట్టి నేను ఆ అడుగు పెట్టినప్పుడు ప్రార్థించప ప్రభా నేను వీడి చేతితో మోసపోకుండా నన్ను కాపాడు ప్రభా అన్యాయంగా వీడి నాకెళ్ళేం న్యాయంగానే నేను ఇవ్వాలి వానికి వాడు కూడా న్యాయంగా నాకు పనిచేసేయాలి అయితే ఒకసారి నాకు బాగా కురుతుంది ఒక మొబైల్ ఫోన్ రిపేరింగ్ షాప్కి పోయినా వాళ్ళు ముస్లిమ్స్ అయితే నేను మొబైల్ ఇచ్చిన అది చూసి దీనికి దగ్గర దగ్గర టూ థౌజండ్ రూపీస్ అవుతున్నాడు దాన్ని అమ్మితే టూ రావు నాకు తెలుసు కానీ దానికి ఖర్చు టూ థౌజండ్ రూపీస్ నేను అప్పటికి వెనకముందే ఎనకముందే సరే చూడు వాడు అన్నాడు అప్పటికి దీని స్పేర్ పార్ట్స్ దొరికితే చేస్తానని దగ్గర దగ్గర టూ థౌసండ్ అవుతుంది అన్నాడు సరే నువ్వు ట్రై చేయం కానీ నేను లోపల ప్రార్థన చేసుకుంటున్నప్పుడు బాబా ఇది యథార్థంగా ఉంటే వాడికి స్పేర్ పార్ట్స్ దొరుకుతుంది అబద్ధం అయితే వాడికి స్పేర్ పార్ట్స్ దొరకదు అనేసి నేను చిన్నగా ప్రార్థన చేసుకున్నాక వాడు వెళ్ళిపోయాడు వాడు పోయిండు నా మొబైల్ తీసుకొని ఎక్కడెక్కడో వెతుకొచ్చాడు చివరికి వచ్చి దీని స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరకలేవని నాకు ఇచ్చేసి 2000 థౌజండ్ రూపీస్ నేను సేవ్ చేసుకున్నాను అక్కడి నుంచి ఇంకొక షాప్కి వెళ్ళిన తెలుగు వాళ్ళు వాళ్ళు ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్తే 600 హండ్రెడ్ కి చేసి ఇచ్చాను అంటే టూ రూపీస్ వర్సెస్ సిక్స్ రూపీస్ ఎంత డిఫరెన్స్ వాళ్ళు నువ్వు ప్రార్థన చేయకునింటే దేవుడు తప్పించకపోయేటోడు నేను అనేటిది అది ఏంటంటే మనం ప్రతి దశలో ప్రతి స్థలంకి వెళ్తే అప్పుడు అబద్ధం వాడు నాలుక నుంచి మోసకరమైన నాలుక నుంచి నన్ను కాపాడు నా ప్రాణంను కాపాడు విడిపించు లేకుంటే అది నన్ను పట్టుకుంటుంది వాడు అబద్ధానికన్నా నేను అమ్ముడు పోవాలా నా అబద్దానికన్నా వేరే వాళ్ళు అమ్ముడు పోవాలా మరి అటువంటి స్థితిలో నుంచి నన్ను కాపాడు ప్రవ్వా అన్న ప్రార్థన బహు అవసరం మనకి అందుకే పౌలు కూడా కృత ఈ విషయాన్ని మనకి హెచ్చరిస్తూ ఉంటాడు సార్ చూడండి ఎక్కడ గుర్తు కొట్టడం మొదటి కొరితలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం వీళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి పోరు కోరు వాళ్ళు తొమ్మిదవ వచనండి అన్యాయస్తులు దేవుని రాజ్యంకు వరసలు కారు ఈ లోకంలో మనం ఎవరికి అన్యాయం చేయొద్దు ఉదాహరణకి ఇప్పుడు మన మనం చేసే పనులల్లో ఉంటాం కదా సరే నా పని అంటే నేను ఎవ్వరికి అన్యాయం చెయ్యలేను కూడా అసాధ్యం నాకు తెలిసి తెలిసి ఎవ్వరికి అన్యాయం చేయలేము చెయ్యం కూడా మనం అందరికి న్యాయం చేస్తూ ఉంటావు ఎందుకంటే అన్ని ఇక్కడ అన్యాయం చేసి పరలోకంకి ఎట్లా పోతావు అది నీతి నియమాలకి స్థలం అది ఆయన నీతిని రాజ వెతికి వారు తప్ప ఎవరుంటారు అక్కడ మరి అన్యాయంగా జీవించే వాళ్ళు దేవుని రాజ్యంలో వారసులు కాలేరు ఎందుకంటే నువ్వు అన్యాయంగా ఈ లోకానికి వారసులు అన్యాయంగా ఎన్నో సంపాదించుకొని నువ్వు దానికి వారసులు మరి పరలోకంలో ఎట్లా వారసులు అవుతావు అందుకు వీళ్ళు పోలేరు అన్నట్టు మోసపోకూడి తర్వాత ఏం చెప్తున్నాడు జాగరులైనను విగ్రహారధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుతులైనను దూషకులైనను దోచుకొను వారైనను దేవుని రాజ్యం వారసులు కానేరరు ఇది చాలా కష్టం కదా నేననేది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఇవి ఒక సంఘానికి చెప్పబడ్డప్పుడు సంఘంలో వీళ్ళు ఉన్నారనేది చెప్తున్నాడు పౌలు చాలా మంది ఏమనుకుంటారు అంటే చర్చిలో ఏవి ఇవి మనకు బ్రదర్ ఈ బయటల గురించి రాసిడు బ్రదర్ అంటాడు బయటల గురించి రాస్తే వాళ్ళ పుస్తకం వేరే కదా బయటల పుస్తకం ఇది లోపల పుస్తకం బైబుల్ అనేది క్రైస్తుల కొరకు రాయపడింది కొరంతి సంఘం కొరపడింది పత్రిక కొరంతి సంఘంలో ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన హెచ్చరించాడు ఈ రోజు మనం చూడము ఆడంగితనం గలవారు మగవాళ్లే కానీ ఆడవాళ్ళలాగా ఉంటారు అది ఒక దురాత్మ అన్నట్టు ఆడ ఆడవాళ్ళలాగా తయారు చేసేది బ్రదర్ అండి రవి బ్రదర్ అని చనిపండి ఒక టూ ఇయర్స్ వన్ టూ ఇయర్స్ క్రితం చనిపోండు అయినా ఆటో డ్రైవర్ ఉండే అయితే రక్షింపబడక ముందు ఆయన ఆయన ఒకరోజు సాక్ష్యం చెప్తుంటే విన్నా ఆయన రక్షింపబడక ముందు మొక్కుకున్నాడు అంట విజయవాడలో ఒక టెంపుల్ ఉంటుంది ఫేమస్ టెంపుల్ కనకదుర్గా టెంపుల్ అయితే ఆయన మొక్కు చెల్లించుకోవడానికి కొరకు స్త్రీలాగా తయారయ్యి చీర కట్టుకొని అక్కడ పోవాలంట అట్లా పోయిండంట ఆయన పోయి మొక్కుకొని వచ్చిండంట అటువంటి వాడు రక్షణ పొందిండడు తన పాపాన్ని విడిచికొచ్చి కానీ ఆయనకి ఏదో లివర్ వచ్చి చనిపోయాడు ఆయన చనిపోకముందు ఒక టూ ఇయర్స్ బిఫోర్ నేను ఒక విషయం చెప్తాను అతనికి వాళ్ళ భార్య ఒక చర్చ్ నడిపేది వాళ్ళ భార్య వాళ్ళ అత్త అంటే మదర్ డాటర్ కాంబినేషన్ వాళ్ళు ఆ సంఘాన్ని నడిపేటప్పుడు నేను మేనేజ్ చేసేటోడిని బల్ల విరిచి చెప్పు వచ్చేసేవాడిని కొన్నిసార్లు అన్నం పెడితే తిని ఈ బ్రదర్ ఏమో ఆటలు తిరుక్కుంటే బయట ఎక్కడ పడితే తగ్గ తినేటోడు ఆయన బయట చిరు తిండలు ఎక్కువ ఇష్టం ఎక్కడ పడితే సరే అది ఏమేందో లివర్ డ్యామేజ్ అయింది తర్వాత కొంతకాలానికి చనిపోయిండు అయితే ఇట్లా తిరుగుతూ సండే ఇప్పుడు సండే వచ్చి వర్షిప్ చేసుకుని కోవచ్చు కదా చర్చి నడిపించచ్చు కదా రక్షణ బోధి అన్నీ తెలుసా వాక్యం చెప్తాడంతా బాగుండేది వాక్యం చెప్పకపోయినాడు చర్చ్ రాని చేయబట్టి నేను ఏడు నుంచి ఆర్టీసీ కౌస్ నుంచి అది బోరబండ దాటి లోపల ఉంటుంది ఆ చర్చ్ అక్కడ పోయి వాక్యం చెప్పెట్టు అని ఫిని మొత్తం అయిపోయినాక సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాను హల్స్ చాలా దూరం అది లాంగ్ డిస్టెన్స్ అయినా కానీ పోయేవాడిని నేను పోయి చేసి వచ్చేవాడిని అయితే ఆ బ్రదర్ ఇంకేం చెప్పింది ఇంకా నేను వల్ల ఘాట్లో దిద్దు నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక బ్రదర్ని పంపిస్తాను అని చెప్పింది ఆ చెప్పేసి అందరి ముందు అనౌన్స్ చేసేసిన చేసి ఇంటికి వస్తున్నాను అప్పుడే ఈ బ్రదర్ దొరికింది నాకు ఆటో ఆటో రవి బ్రదర్ ఆయన నేను చెప్తున్నా ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకొక బ్రదర్ రాబోతుండ్రు బ్రదర్ ఒకవేళ ఆయన సెట్ అయ్యాడంటే ఆయనను ఇక్కడ ఫుల్ టైం లాగా పెట్టేస్తాం కానీ నీకు ఒక అవకాశం ఒక్కసారి ఫుల్ టైం వచ్చేసిననుకో నీకు ఇంకా ఎప్పటికీ పర్మనెంట్గా రోల్ ఉండదు ఇక్కడ పాస్టర్ రోల్ తీర్మానించుకో నీకు అవకాశం ఇస్తున్నా ఒక సండే నువ్వు ను నెక్స్ట్ సండే నుంచి రన్ చేస్తావా చర్చి రన్ చేయి లేదంటే వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా నువ్వు ఎప్పటికీ రాలేవి ఇక్కడికి ఆయన మనసు ఏమైందే మళ్ళీ మార్చుకుంటూ నెక్స్ట్ సండే రన్ చేసిండు చర్చ్ చనిపోయేంత వరకు చర్చ్ రన్ చేసిండు నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే మనము మార్పు చెందకపోతే దేవుని సన్నిధిలో బల నమ్మకమైన మంచిదాసాన్ని వినలేము సేవా జీవితంలో ఉన్న గురించి మనం ముఖ్యంగా మాట్లాడుతున్నాము అన్యాయంగా జీవించే వాళ్ళు దేవుని రాజ్యానికి వారు కాలేరు మోసపోయిన వాళ్ళు వీళ్ళంతా విగ్రహాలకులు లోకాన్ని బాగా ప్రేమించే వాళ్ళు అంతరంగమందు ఆడంగితనము నువ్వు మగవాణి అయ్యి నువ్వు ఆడంగి నాకు ఒక పిహెచ్డి స్టూడెంట్ చెప్తున్నాడు కొంతమంది మగపిల్లలు ఎందుకు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తారు అంటే వాటికి చిన్నప్పుడు అంట తల్లిదండ్రులు ఆడపిల్లల ఫ్రాక్లు వేసేటోళ్ళు అరే వీడు ఎంత పక్క ఆడపిల్లలాగా ఉన్నాడు చూడండి ముద్దు ముద్దుగా ఆడపిల్లలాగానే ఉన్నాడు కదా అని అంటే వాడు చిన్నప్పటి నుంచి అట్లా నేను ఆడపిల్లనే అనుకుంటాడు వాడు అట్లా ఆడపిల్లగా తయారయ్యి అట్లా తయారవుతున్నాడు తల్లిదండ్రులు మోసం ఇది మోసపోయారు వాడు మగపిల్లవాడిని నువ్వు మగపిల్లలాగా పెంచకుండా ఆడపిల్లలాగా పెంచినావు నువ్వు మోసపోయినావు నీ పిల్లవాడిని మోసగించితే వాడు ఆడంగితనంగా తయారై పురుషస్వామి యోగులు అంటే పురుషులు పురుషులు విభిచరించుకోవడం అన్నట్టు ఈరోజు ఉంది కదా ప్రపంచం దొంగలు లోగులు రఘుభూతులు దూషకులు దోచుకుని లోగులు లోభులు అంటే ఎవరికైనా చెప్పగలరా మీనింగ్ సో ఇవన్నీ మోసానికి సంబంధించినాయి అన్నీ ఒకటే దానికి సంబంధించినాయి మోసగా మోసపోయిన జీవితానికి సంబంధించినవి అందులోంచి ఎవరు కాపాడుతారు రావిత రాజు మేరకు ఆ రీతిగా ప్రార్థన చేస్తుంటే ప్రభు నన్ను కాపాడు అని వార చర్యల నుంచి విడిపించు విడిపించుకోవ్వా అని ప్రార్థం చేస్తున్నాను కానీ మనకేమో ఇక్కడ మోసపోయిన జీవితం ఒక్క వాక్యాన్ని చూపించేస్తే నేను క్లుప్తంగా ముగించేస్తాను ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం ప్రటన గ్రంథము ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఎవరు పరిలోకానికి పోరు ఎవరు శాశ్వతంగా నరకానికి పోతారు ఎనిమిదో వచ్చిన పిరికి వారు నేను ఈ విషయం అనేక పర్యాలు చెప్తుంటే నేను బహు పిరికివాడిని కానీ ఈ వాక్యం తెలుసుకున్నాక నేను ఆ పిరికితనాన్ని మీద కొట్లాడుతున్నా ప్రతిరోజు నిన్న సాయంత్రం అదే చెప్తాను వాక్యంలో పెరిగితనాన్ని నేను ఫైట్ చేస్తున్నా బాగా సాధ్యమైన కాడికి బోల్డ్ ఉండడానికి ప్రయత్నిస్తాం ఉంటాం ఇక్కడ మనం చూస్తున్నాం పిరికి వాళ్ళ గురించి దేవుడు ఎందుకు అంతగా చెప్తుండు పిరికి వాళ్ళ గురించి అన్నులు పెరికి కదా అన్నులు బహు బోల్డ్ ఉంటారు కదా మనం రక్ష మనం ఇంకెంతగా ధైర్యంగా ఉండాల గట్టిగా మాట్లాడాలా ధైర్యంగా ఉండాలా నిలబడాల బయపడద్దు దేనికి కూడా దేవుని సేవలో పెరికి చాలా మంది ఉంటారు వాక్యం చెప్పమంటే చెప్పలేరు ప్రార్థన చేయమంటే చేయలేరు మరి వీళ్ళు ఎట్లా పోతారు పరిలోకానికి చాలా తేటగా ఉంది ఇక్కడ పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులు అంటే అపవిత్రమైన జీవితాన్ని జీవించటం దేవునికి అసహ్య నరహంతకులు విభిచారులు మాంత్రికులు విగ్రహారధికులు ఇప్పుడు చూడండి అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందదూరు అబద్ధ బోధకులు ఎక్కడుంటారు నామమున ప్రవచించలేదా అనేవాళ్ళు నీనామన్న స్వస్థపరచలేదా రోగులను నీనామన్న దయ వెలుగొట్టలేదా ఎక్కడుంటారు అబద్ధాలు చెప్పిన వాళ్ళు అగ్నిదంతకంలో మండుగుండంలో పడిపోతారు వీరికి వారు అవిశ్వాసులు అసహ్యులను నరహర్తకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహార్థికులను అబద్ధికులందరినీ లెక్క పెడతా మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎనిమిది రకాల మనుషులు వీళ్ళు ముఖ్యంగా లాస్ట్కి వచ్చేటప్పటికీ అబద్దిక్కులు వీళ్ళంతా అబద్దిక్కులే యాక్చువల్ గా మొదటి నుంచి విగ్రహ వరకు అందరూ అబద్దిక్కులే మంత్రము అబద్ధం విగ్రహం అబద్ధం అబద్ధం నరహత అహంతం నరహత్య చేయడం అబద్ధం అసహ్యం అవిశ్వాసులు అవిశ్వాసం పెరిగితనం ఇవన్నీ అబద్ధాలు వాటికి ఆపోజిటే జీవం నిజం కాబట్టి వీళ్ళందరూ రెండవ మరణము మనకు మనకు దేవుడు వీటి నుంచి విడుదల కల్పించి మనం అబద్ధాలు చెప్పం వాక్యం బైబుల్ వాక్యాన్ని పరిశీలించి అన్వేషించి అందులో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రయాసపడుతూ మనం అటువంటి కృపాని ప్రభు మనకు అందరికీ అనుగ్రహించడం ప్రార్థిస్తాం పరశుద్ధి ఒక తండ్రి మీకు వదనాలు అయినా ఇస్రాయలు గొప్ప దేవ నీకే స్తోత్రం అర్పించుకుంటున్న ఇంతవరకు మీరు మా మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభావ అయితే తను మళ్ళీ వేటగాని ఉరిమించి నన్ను కాపాడమని ప్రార్థిస్తున్నాడు అబద్ధం వాడు నాలుక మోసం చేయి నాలుక నుంచి నన్ను విడిపించు అంటున్నాడు మమ్మల్ని విడిపించు ప్రభావ మా నోటకి అబద్ధం రావద్దు అబద్ధం చెప్పేవాడి చిట్లో చిక్కబడొద్దు అబద్ధం చెప్పేవాడి అబద్ధ వాక్యలు చెప్పేవాడిలో మేము చిక్కబడద్దు వాటిని అసహించుకొని ప్రభు ప్రత్యక్షణ మీ సన్నిధికి వచ్చి మేము ధ్యానించాల తలవరిసిల దగ్గర మేము నిలబడిపోవాలి శాశ్వతంగా మిమ్మల్ని చూస్తూ మేము ముందు కొనసాగాల ప్రభు అటువంటి కృపిక వాళ్ళకందరినీ కనుగరించిన మేముంటుంది మోసకరమైన కాలం అడుగుడుగున మోసమే ప్రతి దశలో మోసమే ఎక్కడ తీసినా అబద్దాలే కాబట్టి సత్యం మీలో ఉంది ప్రభావం మీలో ఎటువంటి మోసం లేదా కాబట్టి మీరే మాకు ఆదరణ గుడి నడిపించండి తండ్రి ప్రతి క్షణము మిమ్మల్ని హత్తుకొని ముందుకు ఈ బిడ్డలుగా మమ్మల్ని తయారు ఇక్కడ వింటున్న వాళ్ళందరిని ఆశ్రయించమని ఏ సుకరిస్తున్నామో అన్న తండ్రి థ్యాంక్ సూత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపన్ను మహని తుడుగు తండ్రి మైమస్తే కృప నీకు వర్ణాలి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మీ కృపలో భద్రపరచుకుని మమ్మల్ని సజ్జీ లెక్కలు నిలబెట్టుకునేందుకని ఎంతో వర్ణాలు ఇస్తాయా తివారాత్ మమ్మల్ని కాచి ఎంతో వర్ణాలుసాయ్యా ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ సన్నిధిలో సమయం పడిపోయి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు నీకెంతో వర్ణాలు అర్పించుకున్న గొప్ప దేవ వాక్యంధర ప్రభా మీరు మాతో ప్రభా అవునైనా మేము ఉంటుంది మోసకరమైన కాలం అయినా కాబట్టి నా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రవ్వా నైనా అబద్ధముడి పేదవుల నుండి ప్రవ్వా నాశనకరమైన నాలుక నుండి ప్రవ మోసకరమైన నాలుగు నుంచి ప్రాణాన్ని విడిపించమని ప్రధిష్టమైన అలాంటి మోసంలో మేము పడకుండా ఓ దేవా మా నాలుకతో మేము ఎలాంటి పాపంలో పడకుండా ప్రవ్వ ఇతరులు మోసగించకుండా ప్రవ్వా ప్రతి దశలోనైనా నా దేవా మా ప్రాణాన్ని ప్రవ విడిపించమని ప్రదిష్టమైన ఎందుకంటే ఇది ఎందు మోసకరమైన లోకంలో ప్రవ్వా ఆ రీతిగా మేము అతను పడకుండా ప్రవ విడిపించండి ప్రతి దశలో మిమ్మల్ని ఆదుకొని జీవించే బిడ్డ మా ప్రాణ ఒకవేళ తండ్రి మా జీవితాల్లో ఏమైనా మోసకరమైన జీవితం ఉంటే ప్రభావ అది చూపించాను ప్రభావ వాటి నుంచి మేము ఎందుకంటే మీ వాక్యం చెప్తున్న ప్రభావ తిరిగి వారి అవి విశ్వాసాలు అభివృద్ధి పరలోక రాజ్యం పోరన్నారు ప్రభావ కాబట్టినైనా మేము పరలోకంలో ఉండాలంటే ఈ గుణగణాలు మాలు ఉండదు ప్రభావ కాబట్టినైనా ప్రతి క్షణం నైనా మేము జాగ్రత్తగా జీవించాలా ప్రభావ మా చూపుల్లో కానీ మా తలంపుల్లో కానీ మా నోట్ల మాటల ద్వారా చెప్ప మోసకరమైన ప్రభావ ఆ నాలుగు రెండు ప్రభావం అబద్ధమాడు పెద్దల నుంచి మా ప్రాణాన్ని విడిపించండి ఎందుకంటే ప్రాణాన్ని ఎంతో అది ప్రభావం అనేక విధాలుగా పోతుంది ప్రభావ కాబట్టి ముందుకోలేకమని సాధిస్తాయి మూతికి రక్షణ కనుగించడమే ఎక్కడ కూడా మేము చెక్కబడుకున్న ప్రతి క్షణం జాగ్రత్తగా మేము ఆత్మ పరిశీలిస్తూ ప్రవ పరిశుద్ధంగా మేము జీవించే బిల్లుగా తయారు చేయండి ప్రభావా అబద్ధ వాక్యలు కూడా మాంచి రావద్దు ప్రభావ ఎక్కడ అబద్ధం చెప్పినా కానీ ప్రభావని మేము స్వీకరించుకున్న ప్రభావాన్ని మేము ఒక వినిపించుకోవాలా ప్రభావ నుంచి మేము విడుదల పొందాలా ప్రభావ ఎందుకంటే అబద్ధ బోధ భయంకరంగా తయారైపోయింది ప్రభు లోకం అంతా అలాంటి కాలంలో ఉంటేనే ఎక్కడ పోయి మోసపోకుండా సహాయపడండి ఎందుకంటే ఎవరు మిమ్మల్ని మోసగించకుండా చూసుకోమన్నారు ప్రభావ కాబట్టి నైనా మోసం ఎట్టొస్తుందో ప్రభుత్వం మాకు చూపించారు కాబట్టి అడుగు అడుగున ప్రభావన్నిటిని జాగ్రత్తగా మీ వాక్యాన్ని పరిశీలించి మీ వాక్యాన్ని హత్తుకుని మేము జీవించాలా మోసం నుంచి మేము తప్పించుకోవాలా ఆ రీతి మమ్మల్ని తయారు చేసి మైం పొందమంత ఆదిష్టమైన గొప్ప దేవానికి ఆరుగుణ పలు దెదర్ అందరు మీరు ఆశ్వదించండి నూతనంగా అభిషేకించి మీ గొప్ప శాసనం పెట్టుకోండి ఇంకా రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు ఆస్వాదించండి బలపరచనే ప్రోవా నైనా ఐసయా ఐసయ జీతం ఇంకా మీకొరకు గొప్ప శాసనం పెట్టుకోండి ఈ దినంతా మీరు మాకు సహాయకులు నడిపించి వాటి పని మా ఘన విజయం అని గురించి మీరు ఆ గొప్ప దేవ మీరు అక్కడ తొలిగిందినైనా మేము సిద్ధపడాలా నీకు నేను సిద్ధపరచాలా ప్రభావ దేవన ప్రభా అడు అడిగిన ప్రభా మీ కృప మా అనుగ్రహించిన ఓ దేవాతి దేవన నీ సంగీతి మా తోడించి ప్రతి చోటు మీ పరిపాలన సాక్షిగా నిలబెట్టుకొని మీ రామలందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిష్టం తండ్రి ఆమె విశుద్ధమైన తండ్రి ప్రేమ గొప్పది కూడా సర్వాధికారు దీవించి సాయం చేయని మధ్యాహ్న సమయం వేడుకుంటున్నాం మా దేవ తండ్రి ప్రభావి వాక్యం తండ్రి ప్రభా విని దీని తగ్గట్టు నడుచుకునే భాగ్యం దయచేయన్ వేడుకుంటున్నాం మా దేవ తండ్రి ప్రభా ఏమైనా మిస్టేక్స్ ఉంటే తండ్రి ప్రభావి సరి నిమిత్తం తన్ని ప్రార్థన చేసిన ఇంత మంచి మెసేజ్ చెప్పింది మా తండ్రి ప్రభావి తండ్రి మధ్యాహ్న సమయం దీవించి సాయం చేయాన్ని వేడుకుంటూ ఏ కీడే రాకుండా ఏ శిక్రీస్తు నామంలో తండ్రి ప్రభావి నామం మా తండ్రి ఆమెను మన ప్రభైన యేసుక్రీస్తుక కృపా సమత నడిపి మనందరికీ సదాకాలంతో వెళ్ళనుగాక ఆమేన్